వరలక్ష్మీదేవిని శివజ్ఞానం అడగండి కానీ పట్టుచీరులో నగలు నాణ్యాలు అడగమాకండి అర్థమైందా చారుమతి లాగా ఆ పేరులోనే ఉందండి అసలు చారుమతి అన్న తర్వాత ఆ కథను వినండి ఆ చారుమతి అని చెప్పడంలోనే మెలికే ఉంది రహస్యంగా చెప్పారనమాట చారుమతి అంటే అర్థమేంటి ఇదే చారు శబ్దం దాశరథి శతకం మొదట్లో వస్తుంది శ్రీరఘురామ చారు తులసి చారు తులసి దళదామ ఇది తెలుగు చారు కాదు అది సంస్కృతం అర్థమైందా తెలుగు చారు అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది ఇట్లాగా చారుమతి అంటే ఉత్తమమైన జ్ఞానం కలిగినటువంటి ఆవిడ మతి అంటే జ్ఞానం చారు అంటే ఉత్తమం ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి ఆవిడ ఏం అడుగుతుంది ఆవిడికి పట్టు చీరలను నగలు నాణ్యాలు ధన భోగభాగ్యాలు ధనధాన్యాలు కష్టాలు తొలగిపోవడం అని బుద్ధి ఉంటే ఉత్తమ జ్ఞానం కలిగింది ఎట్లా అద్వయమైన స్వరూప జ్ఞానమే మానవునిచే కాంక్షింపదగినటువంటి ఈశ్వరానుగ్రహం ఈశ్వరుడు అమ్మ కాదు అయ్యా కాదు అది అవ్యయభావం దీనికి స్త్రీ పుంసపులు లేవు అది ఆకార భేదాలు లేవు గుణభేదాలు లేవు వాసనాభేదాలు లేవు నిర్ణయభేదాలు అసలు లేవు మా అమ్మ లేకపోతే మీ అయ్య లేడండి అంత అన్నుకునేవాళ్ళు భారతదేశంలో బోళ్ళు ఉన్నారు మా అమ్మవారే లేకపోతే మీ అయ్యేం చేయగలండి దీని మీద తీసిన సినిమాలు ఈ ఒక్క సూత్రం మీద తీసిన సినిమాలు అన్నో ఇన్నో మానవులందరికీ ఈ సినిమా జ్ఞానం ఎక్కువైపోయింది శాస్త్రజ్ఞానం ఇది వచ్చింది చిక్కు ఈ రకంగా మనం ఏ పని చేసినా నామరూపాత్మకమైనటువంటి నటనకి చిక్కు దృశ్యభ్రాంతికి చెప్పుబడిపోతాం గగనే నిలత దివత్ గొప్ప ఉపమానం అండి నన్ను అడిగితే అసలు ఈ స్వరణ ఎప్పుడు రావాలయ్యా అంటే నీకు గాఢ నిద్రావస్థలో రావాలి గగనే నిలత దివత్ గాఢ నిద్రావస్థలను ఆకాశస్వరూపంగా ఉన్నాం మిగిలిన నాలుగు భూతాలు అప్పుడు నీకు తెలియవు వాటి లక్షణాలు తెలియవు శబ్దస్పర్శరూప రసగంధాత్మకమైనటువంటి విషయపంచకం లేదు జ్ఞానేంద్రియ పంచకం లేదు కర్మేంద్రియ పంచకం లేదు ప్రాణపంచకం పనిచేస్తుంది కానీ పనిచేస్తుంది తెలియదు నీకు తెలియదు ఆకాశవత్తుగా ఉన్నాడు విషయాకాశవత్తుగా ఉన్నాడు గట్టిగా మాట్లాడుతూ ఈ విషయాకాశం అన్న ఆవరణం మల్లగా ఉందా నీలంగా ఉందే అని ఎవడికైతే గాఢ నిద్రావస్థలో గాఢ సుశుక్త్యావస్థలో స్ఫురణ కలిగిందో వాడు అక్కడ మేల్కొన్నాడు ఎక్కడ మేల్కొన్నాడు ప్రజ్ఞానం దగ్గర మేల్కొన్నాడు ప్రకాశం దగ్గర మేల్కొన్నాడు చైతన్యం దగ్గర మేల్కొన్నాడు ఇహవాడికి నిద్ర నిద్ర అనే చీకట రాజు వాడు ఎప్పుడు నిద్రపోయినా ప్రకాశంలోనే ఉంటాడంటే ఈ నిద్ర అనే దాంతో పోతుంది స్ఫురణ కలిగితే ఆనందమయ కోశ భ్రాంతి వీడినటువంటి వాడికి నిద్ర అన్న చీకటి ఉండదు నిర్వాణం అన్న ప్రకాశంలో ఉంటాడు చదవ ఈ ఆత్మస్థానే అన్య వస్తువులను దర్శించుట ఇది అధ్యాస లేదా ఆరోపణ ఓకే చెప్పేసాగా అంతా ఆరోపణ అసత్యమే గనుక ఆరోపించబడిన వస్తు పదార్థమునందు ఉండవు అంతే కదా అమ్మవారు నల్లగా ఉందా తెల్లగా ఉందా చూడండి అమ్మవారు నల్లగా ఉందంటే భారతదేశంలో సగం మంది ఒప్పుకోరు నూట ముప్పై కోట్లు కోట్ల మంది అమ్మవారు తెల్లగా ఉందంటేనే పూజిస్తారు అమ్మవారు నల్లగా ఉందంటే పూజించరండి ఒకసారి బెంగాలీ చూడాలి అక్కడన్నీ కాళికా స్వరూపాలన్నీ కూడాను నల్లగానే ఉంటాయి కాళస్వరూపిణి కదా అమ్మవారు మరి గౌరవర్ణం కదా అవి పేరే గౌరీ వాళ్ళు అనగారు అంతకంటే విష్ణుమూర్తి వారంతటే నల్లనివాడు అదేమిటో మహానుభావులందరూ నల్లగానే ఉంటారు తెల్లగా ఉండరు కానీ మానవుడు మాత్రం అద్దంలో చూసుకుని నేను మాత్రం తెల్లగా ఉండాలని బాగా కోటింగ్ వేసుకుంటాను నల్లగా ఉన్నవాడు కూడా తెల్లగా కోటింగ్ వేసుకో ఇది ద్వైతభ్రాంతి అక్కడా ద్వైత భ్రాంతి ఇక్కడ అదే ఎక్కడెక్కడైతే నువ్వు వర్ణభ్రాంతికి గురవుతావో అక్కడక్కడంతా దృశ్య భ్రాంతి ఆత్మకు సంబంధించిన జ్ఞానము లేకపోవట చేత అజ్ఞానము తలెత్తినది ఎందుకనంటే సీతాంబారి కష్టాలు ఎప్పుడొచ్చినాయి వనవాసం వెళ్ళినప్పుడు రాలే వాళ్ళ నాన్నగారేమో వరుణ వర నిర్ణయం కోసం అని ఏం చేశాడు శివధనుర్భంగాన్ని పెట్టాడు పాపం ఆవిడ ఏం చెప్తుంది ఎవడో వచ్చి విల్లు విరి చేస్తే ఆవిడికి తెలిసిన వాడో తెలియదు తెలియని తెలియదు వాడు ఎటువంటి తెలియదు వీర్య శుల్కం ఆనాటి కాలంలో అలాంటి పద్ధతి ఉంది ఎవడో రావడం ఏమిటి ఎవడో విల్లు విరవడం ఏమిటి వాడితో ఇవిడు వెళ్ళిపోవడం ఏమిటి ఇలాంటి పని ఇప్పుడు ఇవాళ అనుకోండి ఉన్న వాళ్ళలో సగం మంది కూడా ఎవరు ఒప్పుకోరు ఉన్న జనాభా స్త్రీ జనాభాలలో ఈ ఈ సీతమ్మవారు అయితే ఒప్పుంది గాని మిగిలిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి పొరపాటు